ం శ్రీ గురుభ్రో నమ శ్రీ గణేషాయ నమస్వరూప మీకందరికీ సంక్రాంతి సుభాకా ఈ పండుగ ప్రాముఖ్యాన్ని గురించి టీవీ ఛానల్స్ లో ఎవరెవరో ఎవరెవరో చెప్తూ ఉన్నారు ఒకటి నేను కొత్తగా మీకు పండుగ ప్రాముఖ్యం గురించి చెప్పనక్కర్లేదు అయినా రెండు నిమిషాల సమయం ఉంది అందుకోసం మీరు నన్ను నన్ను మీరు చూస్తూ కూర్చోవడం ఎందుకని పండగ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను పండుగ ప్రాముఖ్యం కొత్త పంట ఇంటికి రావడం పల్లెటూరు వాళ్ళ పండుగ కొత్త పంట ఇంటికి వస్తుంది వేదంలో కూడా ఆగ్రయణము అనే ఒక క్రతువు కలదు ఆ క్రతు ఆహితలు కొత్త వచ్చినప్పుడు చేస్తారు పాక యజ్ఞము అంటే వంట వండ పాకం అంటే అన్నాన్ని వండి ఆహుతి రూపంగా సమర్పిస్తారు అలాగంటే పాకయజ్ఞములలో ఒకట ఆగ్రయ మీరు వివాహ సందర్భంలో ఎప్పుడైనా విని ఉంటారో స్థాళీ పాకము అనే మాట అది కూడా పాక యజ్ఞములలో ఒకటి పాకయజ్ఞ సంస్థ సంస్థ అంటే కర్మ పేరు పాకయజ్ఞ సంస్థలు ఏడు హవిర్యజ్ఞ సంస్థలు ఏడు సోమయజ్ఞ సంస్థలు ఏడు మొత్తం క్రతువులు దాంట్లో వండిన అన్నంతో చేస్తే హోమం చేసేటువంటి పాకయజ్ఞ సంస్థలు అంటారు ఆ పాకయజ్ఞములలో ఒకటే యూనిట్ ఉంది అగ్రజనం చాలీపాకము అట్టిదే కాబట్టి కొత్త పంట ఇంటికి సందర్భంలో దేవతలకు ఆహుతులను సమర్పించుకొని వేదంలో అలా ప్రారంభమైంది అది క్రమంగా పండగ దీపాన్ని సంతరించుకుని ఆఖరికి ఇప్పుడు కోడి పంద్యాల దాంట్లో బల్లారు లేదండి కోడి పందెము అన్నది పండగకి దానికి సంబంధం ఏం లేదు అది మానవులలో ఉండే అసుర స్వభావాన్ని సూచిస్తుంది అంతకంటే వేరే ఏమి కాదు చాలా అది సమాజంలోని ఒక దురదృష్టకరమైన వికృతి అంతకంటే వేరే ఏమి కాదు అలాంటి వికృతలు ఏమో ఉంటాయి మనకి సమాజంలో ఆస్తుల లక్షణాలు పెరిగినప్పుడు ఇలాంటి వికృతలు ఏమో వస్తూ ఉంటాయి ఇక్కడ తోడు పందాలు అక్కడ జల్లి పట్టుకుంటూ వచ్చారు సో అవి వాటి గురించి దుఃఖించడం ఒక రకమైన ఆవేదనను వ్యక్తం చేయడం తప్ప మనం చేయగలిగిన లేదు కొత్త పండుగ సందర్భంగా ఇది పండగ వాతావరణం కొత్త వస్త్రాలు ధరించగా ఇలాంటివి చేస్తూ ఉంటారు పిల్లలైతే చేస్తారు పెద్దరు కూడా అప్పుడప్పుడు పిల్లలు చేస్తూ ఉంటారు సంక్రాంతి అనే శాంతికి అర్థం ఒకటి కలదు విశువ అంటే సూర్యుడు ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు అయినాలంటే అయినాలు కూడా ఎందుకు వచ్చి ఉంటాయంటే బహుశా నాకు పెద్ద ఎస్ట్రానమీ తెలియదు ఇది ప్యూర్లీ అస్ట్రాన ప్యూర్లీ సైంటిఫిక్ దీంట్లో థియాలజీ ఏమీ లేదు థియాలజికల్ ఎస్ట్రాలజీ ఏమీ లేదు ప్యూర్లీ సైంటిఫిక్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ఆ తన చుట్టూ తాను తిరగడంలో వెక్టికల్ యాక్టిస్ చుట్టూ తిరగదు వెక్టికల్ యాక్టిస్ చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగినట్లయితే అప్పుడు ఈ అయనములు అనేవి ఉండవు లెక్టికల్ యాక్సిస్ కాకుండా ఒక యాంగ్యులర్ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది అంటే ఇలా తిరగడానికి వదిలేదా వంకనగా తిరుగుతుంది ఏదో సెవెంటీ డిగ్రీస్తో ఎయిటీన్ డిగ్రీస్తో కొంత యాక్సిస్ దాని ఆ తన చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడం మూలంగా సూర్యుడు ఉత్తరం వైపు నుంచి వచ్చినట్టు ఒకసారి దక్షిణం వైపు నుంచి వచ్చినట్టు ఇంకోసారి కనపడతాడు తూర్పును వేయిస్తోనే తూర్పే తూర్పులోనే సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అలా కనపడతాడు సూర్యుడు ఆ కనపడే సందర్భంలో సౌత్ ఈస్ట్ అయితే దక్షిణాయనం అని నార్త్ పేరు ఆయనంలో మార్పు వస్తుంది ఇవాళ రేపు దాన్ని సంక్రమణము అని అన్నారు అది కూడా పండ్ల వెళ్ళిపోతుంది సంక్రమణం అయితే పండ్ల ఎందుకు అవుతుంది ప్రత్యేకత ఏమిటి అంటే దక్షిణాయనము చలికి ఆ సమయం అంటుంది చీకటి ఎక్కువ ఉంటుంది పొగలు తక్కువ రాత్రి ఎక్కువ ఉంటుంది రివర్స్ అవుతుంది చీకటి రాత్రి తక్కువ ఉంటుంది పొగలు ఎక్కువ ఉంటుంది చలి తగ్గి వేడెక్కువ వస్తుంది సూర్య కాంతి ఎందు కూడా ఒక తీక్ష్ణత ప్రవేశిస్తుంది వెలుగు కూడా అధికంగా ఉంటుంది ఆ కారణంగా ఇది అజ్ఞానపు చీకట్లో తొలగి జ్ఞాన వినం యొక్క వెలుగులు బాగా విస్తరించే సందర్భం ఆరంభమవుతోందనే అభిప్రాయంతో దానిని పండుగగా పెద్దలు భావన చేసినారు ఆ విధంగా దాన్ని చూసుకోవాల్సింది పతంగులు పతంజీలు పతంజీలు లేకపోతే పతంజలు ఎగరేస్తారు దానికి కారణం ఏంటంటే సూర్య కిరణములు కొత్తగా తీక్ష్ణంగా మరింత ప్రకాశమానంగా వస్తూ ఉంటాయి కనుక ఉత్తరాయణంలో ఆ సూర్యకిరణములకు స్వాగతం చెప్పడము కొరకై పతంజీలను ఎగరేస్తారు అది దాని కథ మంచిది ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపురాణామాలయమాం భగవత్పాదశంకరం లోకశంకరం దైవీసంపద్విమోక్షాయ నిబంధా సురీమ సంపదం దైవీ పాండవ భాష్యకార్లు దైవీ సంపద యా సా విమోక్షయా సంసారబంధనా మన సంస్కృతి మన సంప్రదాయం అంటూ ఉంటారు ఎలా అనుకుంటారు మన సంస్కృతి సంప్రదాయాలని మనం కాపాడుకోవాలి పరిరక్షించుకోవాలి అని మామూలుగా కుటుంబంలో ఉంటూ ఉంటాం ఇంకా పెద్దవాళ్ళు వేదికలపై నుండి మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుకోవాలి పరిరక్షించుకోవాలి అని హితబోధ చేస్తూ ఉంటాం అయితే మన సంస్కృతి సంప్రదాయం మనం తప్పకుండా కాపాడుకోవలసిన సంస్కృతి సంప్రదాయం ఏమిటి అని అడిగితే దానికి మాత్రం ఏవో కొన్ని కర్మలని చూపిస్తారు ఈ కర్మల్ని పూర్వం వాళ్ళు చేస్తే అవి మనం చేయాలి లేకపోతే ఈ వేషధారణ పూర్వం వాళ్ళు అలాంటి వేషాలు వేషం వేసి వారు మనం అలా వేషం వేసుకోవాలి పూర్వం వాళ్ళు జుట్టు అది ఇలా దుట్టుకుని కట్టుబొట్టు జుత్తు మన సంప్రదాయాలు అని అలా చూపిస్తారు అవి బాహ్య చిహ్నము లేకదా మరి వాటికి ప్రాముఖ్యం హృదయంలో ఉండేటువంటి భావనకి ముఖ్యంగా ప్రాముఖ్యం క్రియ భావన బోధ క్రియ బాహ్యము భావన మనస్సులో ఉంటుంది బోధ బుద్ధి ఉంటుంది మీ స్వరూపము ఆత్మ ఇది వలస కాబట్టి సంప్రదాయము ధర్మము మన వాటిని రక్షించుకోవాలంటే భావన ఎందు బోధయందు ఆ పవిత్రత ఉండాలి భావన పవిత్రంగా ఉండాలి బోధ శుద్ధంగా ఉండాలి అంటే విషయం స్పష్టంగా ఇలా తెలుసు విషయం తెలియకపోతే ఏమవుతుందో దానికి ఆపోజిట్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను విషయంలో క్లారిటీ అంటే సుస్పష్టమైన అవగాహన అది జ్ఞానం అనబడుతుంది దానికి విరుద్ధంగా ఎలా ఉంటుందో తెలుసుకోండి సూపర్ సెషన్స్ ఉంటుంది భయంకరమైన అంధవిశ్వాసం ఏదైతే ఉన్నామో అది ఈ బోధకి విరుద్ధం అజ్ఞానం కాబట్టి భావన ఎందు పవిత్రత బోధయందు శుద్ధి దీన్ని ఇదొక సంపద అలా ఉండడమే గొప్ప సంపద దానికి దైవీ సంపద అని ఇప్పుడు దానికి ఆ సంప అలాంటి పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ సంపద కనుక ఉన్నట్లయితే మనము దేవ అంటే ఈశ్వరునకు అభిముఖంగా ఉంటాము అందు గురించి దానికి దైవీ సంపద అనే పేరు వచ్చింది అంటే భావనయందు పవిత్రత స్వచ్ఛత బుద్ధి జ్ఞానమునందు శుద్ధి అంటే సరైన జ్ఞానం విపరీత జ్ఞానం కాకుండా విపరీత దర్శనము కాకుండా యార్థ దర్శనలను కలిగి ఉంటారు బుద్ధి మనస్సు ఆ రెండింటి వీళ్ళు ఆ సంపద నెలకొని ఉంటుంది అది దైవీ సంపద ఆ సంపద ఉన్నట్లయితే మీరు దేవ ఈశ్వరుని వైపు అభిముఖంగా ఉంటారు సంసారంలో ఉంటూనే ఈశ్వరుని వైపు అభిముఖంగా ఉంటారు అలాంటి రకంగా ఆసు సంపద అంటే దానికి ఆపోషిస్తుంది మనం చూసాము ఉద్యోగ పొద్దుషము పాదుష్యము కా క్రోధము ఇత్యాది ఈ సంపద ఎలాగ ఉంటుంది వీళ్ళు సంసారంలోనే ఉంటారు దైవీ సంపద వాళ్ళు సంసారంలోనే ఉంటారు ఆసు సంపద వాళ్ళు సంసారంలోనే ఉంటారు దైవీ సంపద వాళ్ళు అంతరిక్షంలోనూ ఆసు సంపద వాళ్ళు పాతాళల్లోనూ మనం మనిషిలో ఉంటామని అనుకోకూడదు అలాగే ఈ పైన కింద అన్నది సెగరెటివ్ అలా సెగరెటివ్గా చెప్పారు వాళ్ళు బాగా ప్రయత్న చేయడానికి వ్యాలే నడుస్తున్నాడట కాదుగా ఫెగరేటివ్గా చెప్పిన మాట్లాడు కాబట్టి వీళ్ళు సంసారంలోనే ఉంటారు యాశుర్య సంపద వాళ్ళు కూడా కానీ వాళ్ళు సంసారంలో ఉంటూనే దేవ అభిముఖంగా ఉండరు ప్రకృతి అభిముఖంగా ఉంటారు కాబట్టి పురుషుడు ప్రకృతి చైతన్యము జడ ప్రకృతి ప్రకాశించే ఆత్మ చైతన్యము జడ ప్రకృతి ఆ ప్రకాశించే ఆత్మ చైతన్యమే దేవుడు జడ ప్రకృతి జడ ప్రకృతి మీరు మధ్యలో ఉన్నారు గారి మేడం మధ్యలో అంటే మైండ్ ఇస్ ది మీటింగ్ ప్లేస్ ఆఫ్ ద స్పిరిట్ మ్యాటర్ మైండ్ కాబట్టి దేహము జడ ప్రకృతిలో భాగమే మీరు మనస్సులో నిలిచి మనస్సులో నిలిచి ఉన్నప్పుడు మీరు ఎటువైపు అభిముఖంగా ఉన్నట్లు అటు దేవ అభిముఖంగా చైతన్యాభిముఖంగా ఉన్నట్లా లేకపోతే జడప్రకృతికి అభిముఖంగా ఉన్నట్లా చైతన్యాభిముఖంగా మీరు ఉన్నట్లయితే ఆ లక్షణములన్నీ కూడా దైవీ సంపద అనపడతాయి అప్పుడు మీకు ఈ జడప్రకృతి యొక్క బంధం నుంచి విముక్తి కలుగుతుంది దైవీ సంపద్ విమోక్షాయ ఈ జడప్రకృతి మేము మనల్ని బంధించదు ఎలా ఉంటుంది ఈసారి సుఖం ఇంకోసారి దుఃఖం ఆ సుఖ దుఃఖములు అలా ప్రవాహ రూపంగా వస్తూ ఉంటాం అది వాటితో మనం సతమతమవుతూ ఉంటాం అది బంధనం ఇంకో విధమైన బంధం ఎలా అవుతుందంటే ఈ పుట్టేమో గిత్తుతాము మళ్ళీ పుడతాము మళ్లీ గిట్టుతాము ఆ విధంగా అది బంధనము ఈసారి ఏదో మానవులుగా పుట్టాము ఏదో పుణ్యం బాగుంటుంది మళ్ళీసారి మళ్ళీ మానవులుగా పుడతామనేటువంటి భరోసా ఏమీ ఉండదు ఈసారి పశుపక్ష్యాలుగా చెట్టు చేపలుగా కూడా పుట్టి బాగా దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి అదంతా కూడా బంధము బంధం యొక్క లక్షణం ప్రకృతికి అభిముఖంగా ఉండేవాడు ప్రకృతి యొక్క పంద్యాలో కుడితో వెత్తుతో సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ సుఖ కూడా ప్రకృతి అంతర్గతంగానే ఉంటాయి ఆ విధంగా సతమతమవుతో పొట్టుమిట్టు లాగుతూ ఉంటారు అది బంధువు అలా ఎవరు ఉంటారు ఎవరి యొక్క స్వభావము ఆ చిత్తము దయ ఆసు సంపదతో నిండి ఉంటుందో అంటే వాళ్ళు ఆసు సంపదలు ఎందుకన్నారంటే ప్రకృతికి అభిముఖంగా ఉన్నారు దంట ఆసు అనే పేరు వచ్చింది లేదా ఇంద్రియ భోగములకు అసూ అశు అని చెప్పారు అశుసు రమంతే ఇంద్రియ భోగములన్నీ కూడా ప్రకృతిలో అంతర్గతమై ఉంటాయి అటు ఇంద్రియ భోగముల వైపు అభిముఖులుగా ఉంటారు కనుక వాళ్ళకి అసూరులు ఉంటారు ఆ లక్షణములను నమ్మించే మీరు కలిగి ప్రకృతిలో రమిస్తూ ప్రకృతి చేత బంధించబడుతూ ఉంటారు అలాగే అదే నిబంధ యాసు కాబట్టి ఆ సంపద మనం భోగేశ్వనే సంపద ఎటువంటిది అనేది మనం చూసుకోవాలి పోగేశ్వరనే సంపద ఇప్పుడు పాత ఐదు వందల రూపాయలు ఉన్నాయి పాత వెయ్యి రూపాయల నోట్ల నుండి పోగేసి కూర్చున్నట్లు ఏమి ఉపయోగం ఏమి ఉపయోగపడాలి పైగా మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత ఇవన్నీ పోగేసి పెట్టుకుంటే పోలీసులకు తెలిస్తే అరెస్ట్ చేసి నాలుగు మాసాలు ఆ నాలుగేళ్ళు జైలు కూడా నాలుగేళ్ళు అది కూడా సంపద అలా ఉంటుంది నిబంధన ఆసురి కాబట్టి మీరు పోవేసుకునేటువంటి సంపద బంధించేదిగా ఉండరాదు విముక్తి చేసేదిగా ఉండాలి అని చెప్తున్నారు సో ఆ సంపద దైవీ ఏ సంపద అయితే మనల్ని దేవాభిముఖంగా అంటే ఆత్మ తీర్చిదిద్దుతుందో దానికి దైవీ అని ఆ సంపద మనకి ఏమి ఉపకారం చేస్తుంది సా విమోక్షాయ అది మనకి విముక్తిని కలిగిస్తుంది విముక్తి దేని నుంచి విముక్తి ఎప్పుడూ కూడా విముక్తి అనేది ఒక మంచమీయు ఉండాలి ఒక అపాదానం ఉండాలి ఫలాదాని నుండి విముక్తి లిబరేషన్ ఫ్రమ్ అని ఉండాలి ఏమిటి దేని నుండి విముక్తి అంటే సంసార బంధనా విమోక్షాయ సంసారమనే బంధము నుండి విముక్తి కలుగుట కొ ఈ దైవీ సంపద సమర్థమును అది మనం ఎంతో చేస్తుంది అంటే సంసార బంధం నుంచి విముక్తి కావాలి అని మీరు కోరుకోవాల్సి ఉంటుంది ఆ ముక్షు అయి ఉండాలి నాకు ఆ లక్ష్యము కావాలి ఈ సంసార బంధం నుంచి నాకు విముక్తి కావాలి అనే కోరిక ఇప్పుడు జంజాటము కావాలని కొంతమంది కోరుకుంటారు ఇప్పుడు మీరు చుట్టూ మైకి పెట్టేసి గోలబోళ ఉంటే నాకు చాలా బాగుంటుంది అని కోరుకున్నారనుకోండి అప్పుడు మీరు శాంతమైన స్థానాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు అదో వచ్చి కొంతముందు అలా ఉంటాం బయటకు పెట్టేసి వీడికి చెప్పింది వాడికి వెళ్ళకూడదు వాడు చెప్పింది వీడికి వినపడదు ఆ కేటలు వేసుకుంటూ వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం వాళ్ళకి మనం శాంతముగా నిశ్చబ్దముగా అనే కోరిక కూడా ఉండదు కాబట్టి సంసార బంధం నుంచి విలుత్వం మనం కావాలి అని అప్పుడు కోరుకోరు అలా కోరుకోరు సంసారం బంధారాన్ని కోరుతుంది ఇప్పుడు ఒంటి నిండా బంగారంలో కూ దొంగల ప్రజలన్నీ మనం ఇదే ఉంటాయి కాబట్టి మనం బంగారాన్ని ఇంటికి పెడదాము అని అనుకుంటారా అనుకో మరి ఏమనుకుంటారు దొంగలకు పోలీసు మరి పెట్టుకున్నాను ముందు బంగారాన్ని మనం సంపాదిద్దాము మనం బంగారం పెట్టుకుంటాము కాబట్టి జనుడు లక్ష్యాన్ని కోరుకునే స్వభావం అది కూడా ఒక గొప్ప లక్షణం కొన్ని చెప్పుకుని కూడా ఒక గొప్ప లక్షణం అయితే ఆ మాట పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు విధానికి లేదంటే భగవద్గీత చదవడానికి మీరు వచ్చేమో ఉంటే మీరు ముముక్షులు అయి మీరు లోపల చూడండి భగవద్గీత చెప్పిన వాళ్ళు చదివిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఇప్పుడు ఈ ఛానల్స్ ఉన్నాయి ఈ భక్తికి చెందిన ఛానల్స్ అందరూ ఛానల్స్ ఉన్నాయి వాటిల్లో భగవద్గీత క్లాప్స్ ఛానల్ ఇంటి నుంచి ఏదే ఉండదు ఇంటి నుంచి ఏదేకూడదు మేతలన్నీ ఏమో తప్పు లేదు ఏదో పురాణమో లేకపోతే కథనో లేకపోతే ఏదో వ్యాపారో ఏదో అలా కూడా వచ్చే తప్పు లేదు అలా అంతలో అతనితో ఆడదు చాలా తప్పువి మూఢ విశ్వాసాలను పెంపొందింపజేసేవి తప్పు తప్పు చాలా తప్పు దగ్గరే ఉంటాయి అవన్నీ చెప్పేసుకో అంటే నేను లేదన్నా అలాగే నువ్వు ఏం చెప్పింది చాలా ఎక్కువ అని చెప్పేవాడు కానీ అడిగేవాడు కానీ ఎంతమంది ఆయుధమైనటువంటి వాతావరణంలో కో కోపం ఉంటుంది భగవద్గీతని చదవాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అటువంటి వాడిని ఉద్దేశించి అటువంటి విముక్షులను ఉద్దేశించి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఇటువంటి సంపద సంసార బంధం నుండి విముక్తి కొరకు ఉద్దేశించబడినది ఆపోజిట్ సంపద ఒక అదేవిధంగా నిబంధన ఆసు నిబంధా నియతో బంధో నిబంధ నియంటే అర్థం కాయ కాయం అంటే విషయం సత్యం సత్పనిషది బంధము కానీ నియతము అంటే నిత్యూ అర్థం తాను యానిపోతే వస్తే నిత్య వస్తుంది నిత్యమైన బంధము అంటే బ్రతుకున్నప్పుడు మరణించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బంధు నెక్స్ట్ పుట్టిక ఇంకా ఆ బంధం అలా కొనసాగిపోతూ ఉంటుంది దానికి ఎప్పటికీ మన బతుకుల్ని మనం చూసుకుంటే బంధం మీద మనకే మన ముఖం మీద మనకు ఉంటుంది ముంజేకి కంకణములకు అర్థమేలా అయినట్టుగా బంధము మనకి తెలుసుకో మీరు అవసరం పడుతుంది జీవితాన్ని ఒక్కసారి తరచు చూడండి గడచిన ముప్పై నలభై యాభై ఎంతైతే అంత జీవితాన్ని ఒక్కసారి తరచు చూడండి ఆ గడచిన జీవితంలో మీరు ఘర్షణ లేకుండా సంఘర్షణ రదు లేకుండా దేనికోసము ప్రాపులాడం అనేది లేకుండా విశ్రాంతిగా టోటల్ రిలాక్సేషన్ విశ్రాంతి అవుతారు విశ్రాంతిగా ఉన్న సందర్భం మీకు ఎవరో వస్తుందో మీరు ఆలోచించి ఏదో నిద్ర పడుతున్నట్లు వాళ్ళిద్దరిలో ఏదో కొంత విశ్రాంతి భగవంతునిచ్చిన విశ్రాంతి తప్ప మనం దాన్ని సంపాదించడం జరుగుతాం వాళ్ళిద్దరంలో కూడా కళలు ఏదో వచ్చి ఆ కొద్దిపాటు విశ్రాంతి కూడా డిస్టర్బ్ అయిపోతావు పెద్ద వయసు వచ్చిన తర్వాత నిద్ర కూడా సరిపోతే పట్టదా ఏదో ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆ పీరియడ్ ఆ నిద్ర పీరియడ్ని మినహాయిస్తే అక్కడ విశ్రాంతి లభిస్తూ ఉంటుంది అది మినహాయిస్తే మిగిలిన సమయంలో ఏదో ఒక ఘటన చిన్నప్పుడు హై స్కూల్లో కాలేజీల్లో కాలేజీల్లో స్టీ దొరుకుతుందో దొరకదు మార్పులు సరిపడతాయో సరిపడవు మార్పులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు చెప్తారేమో టీచర్లు చెప్తారేమో అనే ఘర్షణ ఉండేది అత్యంత ఘర్షణ ఏదో జనవరిస్ట్లో అయితే కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఉద్యోగం వస్తుందో రాదో అనే ఘర్షణ ఉంది పొందడు వీరికి ఉద్యోగం వచ్చినా పరీక్ష కాసైనా కాస్త కాకపోయినా పెళ్లి చేసే స్కూల్ అసలు వీళ్ళకి పెళ్లికి పిల్లలకి అసలు వేగమైన స్వాతంత్రం ఉంది నోట్ల వారికి లేదు ఆడపిటకూడదు వాళ్ళకి లక్ష్యం లేదా బొమ్మల పళ్ళు కాదా ఈ కులానికి అమ్మాయి లేదు వాళ్ళే డిసైడ్ చేసేసి వాళ్ళ మోఖట్లో ఉంటుంది అంశం పెట్టేసి వాళ్ళని డిసైడ్ చేసేసి వాళ్ళ క్యాల్కులేషన్స్ ఎలా వేసేసి రెండు రకాల క్యాల్కులేషన్స్ పిల్లలందరికీ క్యాల్కులేషన్స్ మన కులం వాడే ఉండాలి మన ప్రాంతం వాడే ఉండాలి మన ఆర్థిక స్థాయి కంటే సమానం కానీ సెట్ కానీ ఏంటని తర్వాత